అస్సలం అయికు వరహతుల్ వరకాత హామీన్ ముసలి అమ్మాబాద్ ఆ మహామైదానంలో ఒకవైపున ఆరాధనీయులు మరోవైపున ఎవరినైతే ఆరాధించడం జరిగిందో వారి మధ్యలో జరుగుతున్న వివాదాలను మనం వింటున్నాము తెలుసుకుంటున్నాము ఏ ఏ ఆరాధించడం జరిగినదో వారు ఇలాంటి ఆరాధనతో తమ జీవితంలో ఏమాత్రం ఇష్టపడేవారు కాదు అలాంటి వారు ఆ మైదానంలో ఎవరినైతే మేము మిమ్మల్ని ఆరాధించాము అని అంటారో అలాంటి వారికి ఏం సమాధానమిస్తారు వినండి వల్ల అష్రకురకాఅహు షిర్క్ చేసిన వాళ్ళు ఎవరినైతే అల్లాతో పాటు భాగస్వామిగా కలిపి షిర్క్ చేశారో వారిని చూసినప్పుడు కాలు రబ్బనా الله وإبنكم ترغي وما پربحو هاولائي شركاؤنا الذين كنا ندعو من دونك ويرو ويرو ويرے ويرنے ميمو ننو کاکندا بھاگا سامگا چیسی ننو ودلی ويرنے ميمو آرادستو انتیمی ويری تو ميمو دوالو چیستو انتیمی ويرنے ميمو اردستو انتیمی فألقو إليهم القولا అప్పుడు వారు తిరిగి మాట వారి వైపునకు వేసి మీరు అసత్యం పలుకుతున్నారు మీరు అసత్యం పలుకుతున్నారు మరో చోట ఆయుతుంది మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు ఈ విధంగా పరస్పరం వివాదం జరుగుతుంది వారు వీరిని తిరస్కరిస్తారు ఎవరైనా గాని ఈ రోజుల్లో ఎందరో కల్మా చదివిన ముస్లిం సోదర సోదరిమణులు కూడా అల్లాహును కాకుండా ఎవరెవరితో దూ చేస్తున్నారు ఆరాధనకు సంబంధించిన ఎన్నో విషయాలు అల్లాను కాకుండా ఎవరెవరితో ఆరాధన యొక్క కొన్ని భాగాలు కొన్ని రకాలు వారి ముందు పాటిస్తూ అయితే పరలోకామన మహషర్ లో వెళ్ళిన తర్వాత ఏమి జరుగుతుంది ఈ ఆయతలను చదివి తెలుసుకొని వీటి ద్వారా గుణపాఠం పొంది ప్రయత్నం చేయాలి మనం ఇంకా ఈ యహలోకంలో ఆరాధన సంబంధమైన విషయాల్లోనే కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో సత్య మార్గాన్ని విడనాడి సృష్టికర్త పంపినటువంటి సన్మార్గాన్ని వదిలేసి కొందరి నాయకులను కొందరి పెద్దలను ఏదైతే అనుసరిస్తూ ఉంటారో ప్రళయ దినాన ఆ మహామైదానంలో వచ్చిన తర్వాత వారిని కూడా వారు తిరస్కరించి వారిని కూడా వారు తిరస్కరించి మీరు మమ్మల్ని మీ వైపునకు ఇహలోకంలో లాక్కొనే ప్రయత్నం చేశారు మీరు మమ్మల్ని ఇహ లోకంలో అల్లాను వదని అల్లా పంపిన మార్గాన్ని వదలి మీ వెనుక నడవాలని చెప్పారు కానీ ఏమిటి ఈరోజు మాకు ఏమి సహాయం చేయటం లేదు ఒకసారి మీరు సూర సాఫాద్ ఆయత నంబర్ పంతొమ్మిది నుండి ముప్పై వరకు చదివి చూడండి ఇంత స్పష్టంగా అల్లాహుతాలా అక్కడ జరిగే పరస్పరం వారి యొక్క ప్రశ్నోత్తరాలని వారి మధ్యలో జరిగేటువంటి మాటల్ని ఇంత స్పష్టంగా అల్లాహతాల తెలియజేశాడు పరిస్థితి ఇంకా ఎప్పుడైతే ముదిరిపోతుందో దీర్ఘకాలం అవిశ్వాసానికి గురి అయినందుకు ఆ కాలం మరింత కష్టంగా గడుస్తూ ఉంటుంది ఈ లోకంలో ఎవరెవరినైతే పూజించడం జరిగిందో ఎవరెవరు అది నడవడం జరిగిందో వారందరినీ చూస్తున్నప్పటికీ వారు సహాయానికి రావట్లేదు మరింత పరిస్థితి ఎప్పుడైతే దారుణంగా మారుతుందో బలహీనులు బలహీన వర్గాలు ఏ బలం ఉన్న వారిని అనుసరించేవారు ఏ ఏ ప్రజలు తమ నాయకుల్ని అనుసరించేవారు ఏ ఏ ఆరాధించేవారు తమ తమ వారిని ఎవరినైతే ఆరాధించేదో వారందరినీ చూస్తూ వారి యొక్క సహాయం ఏమాత్రం పొందని ఎడల శాపనాలు కూడా మొదలు పెడతారు ఆ మైదానమే షర్లో ఆ మహామైదానంలో ఒకసారి సూర్య ఇబ్రాహీం ఆయత నంబర్ ఇరవై ఒకటి చూడండిలు బలవంతులతో గర్వంగా తమకు తాము నాయకులుగా అనుకున్న వాళ్లతో అంటారు ఇన్న కుం తబ అన్ మేము ఇహలోకంలో మీ వెనుక వెనుక ఉంటిమి మిమ్మల్ని అనుసరించుకుంటూ ఉంటిమి ఫహల్ అంతు ముగు నన్న మీన్ అదా ఇల్లాహి మీన్ షే అయితే ఈరోజు మీరు అల్లాహ్ యొక్క శిక్ష నుండి ఏ కొంచెమైనా దూరం చేసేటువంటి ఏదైనా అధికారం మీకు ఉందా అలాంటిది ఏదైనా సహాయం మాకు చేయగలుగుతారా ందరూంటారుండేదింటే మేము కూడా మీకు మార్గం చూపి ఉండేవారి అబద్ధం ఇది అక్కడ కూడా అబద్ధం పలుకుతున్నారు ఇహలోకంలో అల్లాహోత సన్మార్గం మనకు స్పష్టం చేసి పంపలేదా ఇప్పుడు ఇక్కడ మనం సహనం వహించినా సహనం వహించకపోయినా అంత సమానమే అనుసరించే వాళ్ళు బలహీనులు ప్రజలు తమ నాయకులకు ఏ శాపనాలైతే కురిపిస్తారో వాటి యొక్క కొన్ని ఉదాహరణలు కూడా పురాణలో మీరు చూడండి సురే అహజాబ్ ఆయన అరవై ఆరు నుండి అరవై ఎనిమిది వరకు ఎప్పుడైతే నరకంలో వారి యొక్క ముఖాలు కాల్చుకుంటూ తిప్పబడుతూ కాల్చడం జరుగుతుందో యకోలు నయాలైతనాహో రసూలా అయ్యో మేము అల్లాహను అల్లాకు విధేయత చూపి ప్రవక్తకు విధేయత చూపి ఉండేదింటే ఎంత బాగుండును ఒక వారంటారు రబ్నా ఓమా ప్రభువా ఇన్న అతన సాధతన మేము మా నాయకులను మా పెద్దవారిని అనుసరిస్తూ వచ్చాము వారు మమ్మల్ని సన్మార్గం నుండి దూరం చేసి మార్గభ్రష్టత్వంలో పడవేశారు రబ్బన ఆ తింలాదా ఓ ప్రభువా ఇప్పుడు వారికి రెట్టింపు రెట్టింపు శిక్షలు ఇవ్వు పెద్ద పెద్ద శాపనాలు వారిపై కురిపించు ఇలా శిస్తూ ఉంటారు ఇంకా పరిస్థితి ఇంత ఘోరంగా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా ఈ రోజుల్లో సన్మార్గం మన వద్దకు వచ్చినప్పటికీ మనం దాన్ని స్వీకరించకుండా ఉంటాము మా పెద్దలు మమ్మల్ని వద్దంటున్నారు మా నాయకులు ఈ సత్యాన్ని స్వీకరించద్దంటున్నారు ఈ విధంగా మనం ఎవరెవరినో అనుసరించి సన్మార్గం నుండి దూరం అవుతాము కానీ ఆనాడు ఎప్పుడైతే పరిస్థితి అంతా స్పష్టంగా మనకు అర్థమవుతుందో శాపనాలు కురిపించడం కూడా సరిపోయినట్లు ఏర్పడదు మనసుకు శాంతి ఏర్పడదు ఆ సందర్భంలో అప్పుడేమంటారు మీరే స్వయంగా చదవండి గమనించండి శ్రద్ధగా వినండి సురే హామి మసా ఫుస్లత్ అని కూడా ఇరవై తొమ్మిదిలో ఉంది ప్రభువా జిన్నాతులలో మానవులలో ఎవరెవరైతే మమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేశారో వారందరినీ మాకు చూపించు మేము వారిని మా కాళ్ళ కింద వేసి త్రొక్కుతాము వారు నీచిలుగా అయిపోవాలి అల్లాహోక సోదరులారా ఇంతటి ఘోరమైన పరిస్థితి ఆ రోజు రానుంది అవన్నీ వివరాలు అల్లా మనకు తెలియచేశాడు ఇకనైనా మనం గుణపాఠం నేర్చుకోకూడదా మహాశయులారా సోదర సోదరి మనులారా సమాధుల నుండి లేపబడిన తర్వాత ఆ మైదానంలో సమీకరింపబడిన తర్వాత ఏ పరిస్థితులు ఎదురవుతాయి ఎవరు ఎవరికి ఎలాంటి సమాధానాలు చెప్పుకుంటారు ఇవన్నీ వివరాలు ఏదైతే మనం వింటున్నామో ఆ కరుణామయుడైన సృష్టికర్త అయిన అల్లా యొక్క గొప్ప దయా కరుణ మనపై ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచించండి మనం నరకంలో పోకూడదని మనం ఆనాటి ఆ కష్టాలన్నిటినీ భరించకూడదని అక్కడ జరుగుతున్న ప్రతీ చిన్న చిన్న విషయాన్ని కూడా ఇంత స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడంటే ఇకనైనా మనం సన్మార్గం వైపునకు రాకుండా ఆ ఏకైక సృష్టికర్త యొక్క మార్గాన్ని అవలంబించకుండా జీవితం గడిపితే ఎంత నష్టంలో కూరుకపోతామో మీరే ఆలోచించండి ఈనాడు ఈ మాటలు పనికి మాలినవి ఏం లాభం లేవు అని కొన్ని సందర్భాల్లో షైతాన్ ఆలోచన వల్ల ఎవరి మనసులో వచ్చినా ఈ పరిస్థితులన్నిటినీ కూడా ఎదుర్కొనేది ఉన్నది ఎందుకంటే సృష్టికర్త అయిన ఆ అల్లాహ ఈ విషయాలు తెలిపాడు గనక తప్పకుండా ఇవి సంభవించనున్నాయి అల్లాను కాకుండా ఆ సృష్టికర్తను కాకుండా ఎవరెవరినైతే మనం ఈరోజు గొప్పగా భావిస్తున్నామో వారు ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చిన్నవాళ్ళుగా అవుతారు ఆరోజు సృష్టికర్త ఆకాశాలను తన ఒక చేతిలో చుట్టుకుంటాడు భూమిని తన పిడికిలలో పట్టుకుంటాడు వస్తమావాతు బీయాతున్ ఆకాశాన్ని చేతిలో చుట్టుకుంటాడు భూమిని తన పిడికిల్లో తీసుకుంటాడు ఆ తర్వాత అయినల్ ముతఖబ్బిరూన్ ఐనల్ జబ్బారూన్ అయిన ములుకుల్ ఆర్ ఎక్కడున్నారు ఇహలోకంలో గర్వాహంకారంలో పడి తమకు తాము పెద్ద నాయకులుగా భావించేవాళ్ళు ఎక్కడున్నారు కొన్ని రాష్ట్రాలకు కొన్ని దేశాలకు రాజు అయినంత మాత్రాన తన రాజ్యాధికారం ఇంత గొప్పది నన్ను ఎదిరించేవారు ఎవరు లేరుగా భావించేవారు ఎక్కడున్నారు ఎవరి వైపు నుండి ఏ ఒక్క శబ్దం కూడా రాదు ఎవరి నుండి ఏ మాట వినబడరాదు అప్పుడు స్వయంగా అల్లాహ అంటాడు అనల్ మలిక్ నేను మాత్రమే ఈరోజు రాజును నాకే సర్వాధికారం ఉన్నది సర్వ సృష్టిలో ప్రవక్తలు అల్లాకు అతి ప్రియులైనవారు అతి ప్రియులైనవారు ఆ మైదానంలో ఎప్పుడైతే ఒక దీర్ఘకాలం గడిసిపోతుంది ప్రజలందరూ ఇంకా సృష్టికర్త అయిన అల్లా తీర్పు చేయడానికి ఎప్పుడు వస్తాడు అని వేచిస్తూ ఉంటారు ఆ సందర్భంలో పదండి మనమందరము కలిసి ఆదమలే వద్దకు వెళ్దాము ఆయన అల్లా వద్ద మన గురించి సిఫారసు చేస్తే అల్లా మనలో తీర్పు చేయడానికి వస్తాడు అని ఆదం అలహీ సలాం ఎవరినైతే అల్లా స్వయంగా తన చేతులతో శుభ హస్తాలతో సృష్టించాడో ఆ ఆదం అలహీ సలాం కూడా చాలా బాధలో ఉంటారు నాతో జరిగిన తప్పు ఆయనతో జరిగిన చిన్నపాటి పొరపాటు కానీ దానికి ఎంత భయపడుతూ ఉంటాడంటే ఆ సమయంలో నేను అల్లాయందు ఎందు సిఫారసు చేయడానికి ఏమాత్రం హక్కు లేను నేను చేయలేను మీరు వెళ్ళండి కావాలంటే ప్రవక్త నోహు దగ్గరికి వెళ్ళండి అని కానీ ఆయన స్వయంగా మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు అలాంటి ఈ మహామైదానం అలాంటి అక్కడ జరిగే ఈ పరిస్థితులు ఎవరెవరి మీద మనం ఆశ పెట్టుకొని ఉన్నాము ప్రవక్త ప్రవక్త ఇబ్రాహీం ప్రవక్త మోసే ప్రవక్త యేసు ను ఇబ్రాహీం మూసా ఈసా అలీహి ముస్లాం అజ్మాయి ఎవరు కూడా అల్లా ముందు మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోతారు మరి ఈరోజు స్వర్గాలు రాసి మనకు కొందరు పేపర్లు ఇస్తూ ఉన్నారు మీరు చనిపోయిన తర్వాత మీ వారిని తీసుకెళ్ళి ఖననం చేసేటప్పుడు నేను రాసిచ్చిన ఈ సంతకంతో పాటు ఉన్న ఈ పేపర్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టండి ఎవరు కూడా వచ్చి ప్రశ్నలు అడగరు ఎవరు కూడా వచ్చి ఏమీ ప్రశ్నించరు డైరెక్ట్ స్వర్గంలో వెళ్ళిపోతారు ఇవన్నీ అబద్ధాలు ఇలాంటి కల్పిత విషయాలలో మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు ఆ పరలోక దినం పట్ల మనం భయపడాలి ఆ పరలోకం పట్ల మన విశ్వాసం బలంగా ఉండాలి ఆ విశ్వాసమే ఇహ లోకంలో మనల్ని ఆయన మార్గంలో నడిపింపడానికి ఎంతో దోహదపడుతుంది సహీ ముస్లిం షరీఫ్ హదీస్ నంబర్ ఇరవై తొమ్మిది అరవై తొమ్మిదిలో హజరత్ అబూ సయిద్ హుద్రి మరియు హజరత్ అబూ హురేరీ అల్లాహు అహుమా ఉల్లేఖించిన హదీస్ ఉంది ప్రక్త సల్లహ అలూ వసలం తెలిపారు ఆ మైదానంలో అల్లాహ్ ఒక దాసుని అల్లా ప్రశ్నిస్తాడు నేను నీకు ఓ హోదా అంతస్తు ఇచ్చి పెండి పేరంటాలు జరిపించి అన్ని వరాలు ఈహలోకంలో నీకు ప్రసాదించలేదా గుర్రాలు ఒంటెలు ఎన్నో జంతువులు నీ ఆధీనంలో ఉండే విధంగా నేను చెయ్యలేదా నీవు కొందరిపై నాయకత్వం వహించి కొందరు నీ మాట వినే విధంగా నీకు పరపతి హోదా ఇవ్వలేదా ఆ వ్యక్తి ఇవన్నీ విషయాల్ని స్వీకరిస్తాడు అవను అల్లాహ నీవు ఇవన్నీ నాకు ప్రసాదించావు అప్పుడు అల్లా మరో ప్రశ్న అడుగుతాడు అఫనంత అన్న కములా ఈరోజు నాతో కలిసే రోజు ఒకరోజు ఉంది అని నీవు నమ్మేవానివా అప్పుడు అతను పలు సమాధానం పలుకుతాడు ఓ అల్లా లేదు ఇహలోకంలో లభించిన ఈ హోదా అంతస్తులు ఇహలోకంలో లభించిన ఈ వరాలు ఇవన్నిటిని చూసుకొని మురిసిపోయి ఇక్కడ పరలోకం ఎక్కడ అల్లాను కలుసుకోవడం ఎక్కడ చనిపోయిన తర్వాత మరోసారి లేవడం ఈ రోజుల్లో మనం అంటున్నాము కదా మనలో ఎంతోమంది ఇలాంటి భ్రమకు గురి ఉన్నాము కదా లేదు అల్లా నీతో కలిసే ఒకరోజు ఉంది అని నాకు నమ్మకం లేకుండినది అని అంటాడు అప్పుడు అలా అంటాడు ఇన్ని అమాన సీతని ఇహలోకంలో నీవు నన్ను ఎలా మర్చిపోయావో ఇక ఇక్కడ కూడా నేను నిన్ను మర్చిపోతాను అంటే ఇక నా స్వర్గంలో చేరలేవు ఈ మైదానంలో ఎలాంటి సుఖాలు వరాలు కొందరు పుణ్యాత్ములకు విశ్వాసులకు లభించనున్నాయో వాటిలో నీకు ఏ భాగము లభించదు వావక్బర్ ఈ విధంగా అల్లాహ్ మరో వ్యక్తితో కలుస్తాడు మూడో వ్యక్తితో కలుస్తాడు నాలుగో వ్యక్తితో కలుస్తాడు ఈ మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు అతను యలోకంలో లభించిన వరాలన్నిటినీ కూడా స్వీకరిస్తాడు ఆ తర్వాత అతను అంటాడు ఆమంతుబిక వీ కితాబిక వీ నేను నిన్ను విశ్వసించాను నీ ప్రవక్తను విశ్వసించాను నీవు పంపిన గ్రంథాన్ని విశ్వసించాను నేను నమాజ్ చేశాను ఉపవాసాలున్నాను దాన ధర్మాలు కూడా చేశాను సాధ్యమైనంత వరకు వయస్సుని బిఖైరిమస్త ఎంత అతనికి సాధ్యపడుతుందో అంతా తాను చేసిన మంచితనాన్నంతా చెప్పుకుంటాడు అప్పుడు అల్లాహ అంటాడు మా యొక్క సాక్షిని నీ ముందుకు తీసుకురావాలా అప్పుడు ఆ వ్యక్తి భయపడతాడు ఆలోచిస్తాడు అప్పుడు ఆ వ్యక్తి భయపడతాడు ఆలోచిస్తాడు ఎవరు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకడానికి అని అప్పుడు అతని మూతి మీద ముద్రవేయబడుతుంది ఆ తర్వాత అతని తోడ మాట్లాడుతుంది అతని ఎముకలు మాట్లాడుతూ ఉంటాయి అప్పుడు ఈ వ్యక్తి వంచకుడు కపట విశ్వాసుడు అని స్పష్టమవుతుంది కానీ అతను చెప్పుకున్న మంచితనాలన్నీ కూడా ఒక సాకుగా చెప్పుకుంటాడు ఆనాటి ఆ గాంభీర్య పరిస్థితి నుండి బయటికి వచ్చే ఏదైనా అవకాశం ఉంటుందో అని చెప్పే విషయం ఏంటంటే చూడడానికి కొందరు కొన్ని సత్కార్యాలు చేసినా పరలోకం పరలోకంపై విశ్వాసం బలంగా లేకుంటే అల్లాను కలుసుకునేది ఉన్నది అల్లా ఒక్కొక్క విషయం గురించి నన్ను ప్రశ్నించనున్నాడు అన్నటువంటి బలమైన విశ్వాసం బలమైన నమ్మకంతో ఏ సత్కార్యాలు చేయకుంటే చాలా చాలా నష్టపోతాము అల్లాహుతాల మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక ప్రళయ దినానా ఆ తరువాత మజిలీలు ఏమిటి అక్కడ ఏం జరగనుంది ఆ వివరాలు ఇన్షాల్లా తరువా ఈ భాగాలలో మనం వింటూ ఉందాము అల్లా తల మనందరి పరలోక విశ్వాసాన్ని మరింత బలంగా చేయుగాక ఇహలోకంలో ఉన్నన్ని రోజులు పరలోక విశ్వాస నమ్మకంతో సత్కార్యాలలో జీవితం గడుపుతూ విశ్వాస మార్గం మీద నడిచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక జజాకుల్లా హుఖైరా వాసలాం అయికు వరహ్మతుల్ వరకా